అరవై ఆరు కలిగనిద్య నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిధి జయపురుషోత్తమ జయ పీతాంబర జయ జయ కరుణాజలనిధి దయయరంగరంగనా క్రియ ఇది నీ దివ్య కీర్తనమే శరణము గోవింద శరము కేశవ శరురీనా పరమరూ భక్తియరను నిరతమునాగతి నిరతము నాగతి మే నమో నారాయణ నమో లక్ష్మీపతి నమో పుండరీ క నయనా అమిత శ్రీ వెంకటాధిప ఇది నాక్రమమెక నా ఇది నాక్రమమెను నీకైంకర్యమే